ముగసర నక్షత్రం స్తోత్రం ఇమం దేవా అసపత్నం సుభధ్వం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠయ మహతే జానరాజ్యైంద్ర సేంద్రియ ఇమముషియో పుత్ర మముషియా పుత్రము ముషియా విస ఏషవోమిరాజా సోమోశాకం బ్రాహ్మణానా రాజా రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి